తీర్థన రెండు వందల డెభై ఏడు ఆదుర బంధుగుడవు హరి నారాయణ కృష్ణ పాతల పెరిగి నీవే మన్నించితిపుడు గురుకుమారుల దచ్చుకొని రక్షించిన ఎట్లూ ధరలో గజరాజును గరిమ గరిమచరలు మాన్పి కాంతల పెండ్లాడినట్లు సిరులతో మము తెచ్చి సేవలు గైకుంటీ నేరుపుననే రుక్మిణీ దేవి తెచ్చినయట్లూ ధీరత ముని పుత్రుల ఎట్లు భారమైన అహల్య శాపము ఎట్లు గారవించి మమునేడు కరుణజూచితివీ లంక సాధించి సీతనూ లలిజే కొని నయట్లూ అనిరుద్ధుని తెచ్చినయట్లు అంకెల శ్రీవేంకటేశ అట్టెనీ దాసులమనీ పొంకముగమా పాలిట పొసగి ఏలితివి